పరిశుద్ధుడా కృపామయుడ సర్వశక్తిమంతుడవు సార్వభౌముడవు ప్రభా ప్రపంచం అంతటికీ ప్రభానతండి నీవు న్యాయాధిపతి అని ప్రభా ప్ర అందరూ ఎరుగున్నట్లు నీ మమ్మల్ని దీవించినందుకు మమ్మల్ని ప్రభలతం జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం సమీపించరాని తేజస్సులో నివసించే మా ఏసయ్యా మా మధ్యలోకి మీరు దిగి మీకు వందనాలయ్యా మీకు పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నడిపిస్తున్న విధానం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం గొప్ప కార్యంలో మా పక్షాన జరిగించిన దేవుడవు ప్రభ సజీవుల లెక్కలో మమ్మల్ని నిలబెట్టిన దేవుడవు ప్రభ న తండ్రి ప్రభ యొక్క కొత్త నతండ్రి ఈ కార్యక్రమంలో ప్రభన తండ్రి నెక్స్ట్ హండ్రెడ్ డేస్ కు కూడా ప్రభ యొక్క కృపలు ప్రత్యేక జ్ఞాపకం చేసుకునండి ప్రభ నచ్చండి పద్దెనిమిది వందల రోజులు ప్రభ నచ్చండి ఇక కృపలో జ్ఞాపకం చేసుకొని నడిపించినావు వాక్యం చేత ఎంతనో మమ్మల్ని ప్రభ తృప్తి ప్రభ విస్తరించిన నచ్చండి ప్రభ ఆత్మల కొరకై ప్రభ మేము ప్రయాస పడుతుండంగా నచ్చండి ఇక కార్యక్రమం ద్వారా అనేకులు నచ్చండి సన్నిధికి రాబట్టబడాల ప్రభ మీ మీ కార్యంలు జరిగించండి గొప్ప కార్యములని ఆశ్చర్యకార్యం జరిగించిన దేవుడవని ప్రభ మేము సజీవులుగా సాక్ష్యం ఇచ్చుటకు దేవునికి వందనాలు ఈ సాయంత్రకాల సమయం అందునైనా ప్రార్థన ద్వారా పాటల ద్వారా నతన్ని సాక్ష్యంల ద్వారా వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి ప్రభ మాలోని ఆయాసకరమైన ప్రతి క్రియను మా పాపం క్షమించి ప్రభ పరిశుద్ధమైన హృదయంతో నీకు సన్నిధులు మోకరించటకి ఇచ్చి నీక కొరకే వందనాలు చెల్లిస్తున్నాం నీక వాక్కు ద్వారా మాతో మాట్లాడమని ఈ సాయంత్రకాల దీవెనలు ప్రతి బిడ్డకు దయచేయమని ప్రతి ఒక్క బిడ్డను ప్రభు రప్పించమని బిడ్డలందరి కొరకే నీకు వందనాలు చెల్లిస్తూ కేబీపీఎం మినిస్ట్రీస్ లో ఉన్న ప్రతి ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకోనండి ప్రతి కోదువని మీరు తీర్చమని ప్రభ మా అక్కర్ల అవసరతులను ఏరిగిన దేవుడు ప్రభ సమస్తకు వచ్చినటువంటి ప్రభ మీ గొప్ప ఆశయం ప్రభ కార్యంలో ఆత్మకార్యంలో మా పట్ట జరిగిస్తున్న దేవుడు నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభ సమస్త ఘనత మహిమ ప్రభావంలో మీ యొక్క పరిశుధ నామే చెల్లిస్తూ శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెన్ థ్యాంక్ యూ బ్రదర్స్ మళ్ళీ మళ్ళీ పిలవనా నా ప్రభు ఏసు ఇంకా ఇంకా పిలవనా నా ప్రభుయేసు మళ్ళీ మళ్ళీ పిలవనా నా ప్రభు వేసు ఇంకా ఇంకా పిలవనా నా ప్రభుయేసు ఎసయ్యా భువు నుండి దిగి దిగి రవయ్యా రవయ్యా ఎసయ్యా దివి నుండి భువికి దిగి రవయ్యా మళ్ళీ మళ్ళీ పిలువనా నా ప్రభు ఏసు ఇంకా ఇంకా పిలువనా నా ప్రభు ఏసు మలి మలి పిలవనా నా ప్రభు ఏసూ ఇంకా ఇంకా పిలవనా నా ప్రభు ప్రభుయేసూ కలత చెందినా నేను కన్నీలత కరి నుంచి దరిచేసి కలత కల చెందిన నేను కన్నీళ్లతో కరి నుంచి దరి చేర్చి కడ తీర్చవా కరముల చాచితి నేను దీనత్వముతో కడ తీర్చ రావయ్యా ఈ చాచితి నేను దీనత్వముతో కడ తీర్చ రావయ్యా ఈ భువిపైకి పిలవనా నా ప్రభుయేసు ఇంకా ఇంకా పిలువనా నా ప్రభు ఏసూ మళ్ళీ మళ్ళీ పిలువనా నా ప్రభు ఏసూ ఇంకా ఇంకా పిలువనా సత్యమైన జీవమైన నీవేన మా పాలిట దేవుడవు నీవేనయ్యా సత్యమైన జీవమైన నీవేనయ్యా మా పాలిట దేవుడవు నీవేనయ్యా నీ కరుణత కరుణించుము ఏసయ్యా నిత్యమో పూజింతము నాయ్యాం నీ కరుణమత కరుణించము ఏసయ్యా నిత్యము పూజింతుము నాయ సయ్యాం మళ్ళీ మళ్ళీ పిలువనా నా ప్రభుయేసు ఇంకా ఇంకా పిలువనా నా ప్రభుయేసు మళ్ళీ మళ్ళీ పిలువనా నా ప్రభుయేసు ఇంకా ఇంకా పిలువనా నా ప్రభుయేసు divinundi buviki digiravayya ravayya yesayya divinundi buviki digiravayya malli malli pilavana na prabhu yesu inga inga pilavana na prabhu yesu malli malli pilavana na prabhu yesu inga inga pilavana na prabhu yesu thank you brother praise the lord మన మధ్యలో ఉన్న రావణ్ బ్రదర్ మరి పంచుకోవాలని రావణ్ బ్రదర్ ప్రైజ్ లాడ్ బ్రదర్ అందరికి ప్రైజ్ లాడ్ బ్రదర్స్టర్స్ ఏ అవకాశం ఇచ్చిన నకానియల్ బ్రదర్ కి అండ్ ఎంటారిటీ కేబిపిఎం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి అందరికీ నా తరఫు నుండి నేను వందనాలు అండ్ ప్రైజ్ లాడ్ మీ మధ్య దేవుడిని నిల్వబెట్టిన ఈ సమయాన్ని బట్టి దేవునికే మహిమ కలిగింది గాక ఆయన నామాన్ని మహిమ పరచడానికై తీర్మానం చేసుకొని ప్రతి ఒక్క బిడ్డ హెలోయ ఇక్కడికి వచ్చి కూడి ఉన్నారు కాబట్టి ఆ అందరినీ వాక్యం చేత సంతృప్తి పరిచేది ఏప్రవ్వే ఆయన మాట్లాడితేనే మనము స్వరాన్ని వినగలుగుతాం ఏశ్వభు లేనిది మనం లేము మన జీవిత కూడా ఏ శ్రొే ఉండాలా ఆయననే మాట్లాడాలి ఆయన మాట్లాడితే మన జీవితాలలో నెమ్మది ఆయన మాట్లాడితే మన జీవితాలలో ఆయన ప్రేమ ఆయన మాట్లాడితే మనకి సమాధానము శాంతి హెలోయ సమస్తము యేసు ప్రభు నుంచే మనకు కాబట్టి ఎంత మాత్రం కూడా మనం కాం యేసుక్రీస్తు ప్రభు ఆయన ఉంటేనే మన జీవితాలలో మనది జీవితం ఆయన లేని జీవితము ఈ లోకంలో ఎంత కష్టపడ్డా ఎంత ఆడంబరంగా జీవించినా లేకపోతే ఎంత సంపాదించినా ఏం చేసినా కూడా నిష్ప్రయోజనమే ఉంటది కానీ ఏసు ప్రభు లేని జీవితము ఫలింపు జీవితం మట్టుకుండదు హరిలోయా కాబట్టి ఆయనలో మనం ఫలించడానికి ప్రభు మనందరినీ ఏర్పరచుకున్నాడు వాక్యంలోకి వెళ్దాం మనము ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము పదకొండవ వర్షం నేను చవితానికి అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము ప్రార్థన చేద్దాం శోదం ప్రభా పరిశుద్ధుడ వేసే ఆమెకు వందనాలు ప్రభా మీ నావం ఎత్తుకొని వెళ్తున్నాం ప్రభా మీ వాక్యం చేత మాతో మాట్లాడండి ప్రభా మీరు మాట్లాడే దేవుడు ప్రభా మీ స్వరాన్ని మాకు దయచేయండి ప్రభా మీ స్వరాన్ని ప్రభ మాకు వినిపింపజేయండి ప్రభా మీ ఆత్మీయమైన తలంపులు మీ ఆత్మీయమైన ఆలోచనలు మీ పరిశుద్ధమైన ప్రభా ఆ యొక్క కార్యాలు మేము ఈ లోకంలో జరిగించాలా ప్రభా మీరే మీ యొక్క శక్తి బలం చేత నడిపించండి మాతో చేత కాదేశ్ ప్రభ మా వల్ల కాదేశ్ ప్రభ మీతోనే సమస్తం సాధ్యమేశయా అలెలుయా మీ పరిశుధాత్మ ఉంటేనే మేము నడిపింపగలుగు నడిపింపబడగలుగుతాం ప్రభా మా శరీరంతో మేము సాధించలే మీ ప్రభ కాబట్టి మీ యొక్క పరిస్టు ఆత్మ సహాయం మాకు కావాలా రాజా మీరు కృప చూపించండి మీరు హనికరం చూపించండి ప్రభ మీరు దయ చూపించండి ప్రభా వేసయ్య మహిమోన్నత సర్వాధికారి సత్య ఆత్మస్వరూపి వేసయ్యా మీకు వందనాలు ప్రభా మీరే మాకు తోడుగా అండి మీరే ప్రభా నడిపించి మీరు మహిం పొందమని ఏసు క్రీస్తునామం ప్రార్థన చేస్తున్నాం తండ్రి హలోయ యోహన్ ఇక్కడ మనతో మాట్లాడుతుండేంటి అంటే అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము అనేసి ఇక్కడ చెప్తున్నాడు సరే ప్రకటన గ్రంథం మీరంతా ఆ ఒక రేంజ్ లా దీన్ని ఫాలో అప్ చేసి దాన్ని ఒక సారం లాగా నమ్మలేసి ఉన్నారు బట్ నాకంతా లేదు కానీ దేవుడు కొద్ది మాటల్లో ఆయన నామాన్ని మైమపరచడానికి లేకపోతే అందరికీ ఆయన మాటలు సంతృప్తిగా పంచడానికి దేవుని కృపను బట్టి ఆ చెప్పాలని అనుకుంటున్నాను మంచి మాటలు ఎవరేం చెప్పినా కూడా మంచినే అనిపిస్తాయి అది వేసే మాటలు ఇంకా మంచి అనిపిస్తాయి అలో కాబట్టి తెలిసి తెలియని రెండు మంచి మాటలు ఏ శ్రో ద్వారా మాట్లాడుతుంటే హృదయానికి సంతోషము ఆయన నామానికి మహిమ ఆ దీంట్లో అండ్ ప్రోత్సహించే ఎక్కువ ఉంటారు ఆ ఉన్నారు బట్ ఆయన కూడా ఏదైనా అటువిటో అవకాత ఉన్నా కూడా మనని ఒక పర్ఫెక్షన్ లో తేయడానికి ప్రయత్నిస్తుంటారు సో దీనిలో చాలా హ్యాపీ అనిపిస్తుంది సంతోషంగా పాల్గొందడానికైనా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికైనా ఏమైనా ఉంటే కూడా నేర్చుకోవచ్చు అండ్ ఇక్కడైనా స్టాప్ అయితే కూడా దాన్ని తిరిగి స్టార్ట్ చేయొచ్చు నో డిగ్రేషన్స్ నో నెగిటివిటీస్ ఉంటాయి ఈ కేబీపీఎం గ్రూప్ లో ఎందుకంటే ఆయన నామాన్ని ప్రయాసపడి నడిపించడానికే ప్రతి ఒక్కరు కూడా దీవారాత్రులు ప్రయ ఉంటారు అబ్సల్యూట్లీ అప్రిసియేషన్ ఈ టీంకి ఆ ఎందుకు అంటే ఏసుక్రీస్తు నామం కోసమే ప్రయాసపడతాడు ఆ ఎవరు కూడా ఈ టీంలో డబ్బుల కోసమే కానీ లేదా ఏదో ఫేమ్ కోసమే కానీ లేదా చర్చి కట్టుకొని ఏదో సంపాదించుకోవాలి జీవనాధారం చేసుకోవాలి ఇట్లా ఇట్లా అనేసి ఎవరికీ లేదు హెలెలుయ అందరికీ కూడా ఏసుక్రీస్తు ప్రభు యొక్క నామాన్ని మహిమపరచడానికే ఆయన నామాన్ని ముందుకు తీసుకెళ్లాలనే జీవితాలను సైతం తీర్మానం చేసుకొని ఫ్యామిలీ అంతా కూడా ఎంతో వాడు బాణాలు వేస్తూనే ఉంటాడు ఎందుకంటే పైసలకి లొంగని టీము పేమ్ కిలో ఉందని టీము అండ్ పేరుని సంపాదించుకోవాలా ఏదో జీవనోపాధి కోసం ఉండాలా అని అనుకోలేని టీం కాబట్టి ఎస్ఐ కార్చిన రక్తానికి కట్టుబడి నిబంధన జనలాగా ఆ దీవారాత్రులు ప్రార్థనలో గడిపి ఆ ఎంత శ్రమ వచ్చినా శోధన కోసం ఏదైనా ఒకటి ప్రయాసం తీర్మానం చేసుకొని వెళ్తున్నవారు కాబట్టి జాగ్రత్తగా మీరు ఉంటారు కాబట్టి మన పైన అందరి పైన కన్ను ఉంటది కానీ ఆయన కృపలో ఆయన కనికరంలో అలెలు ఆయన కృప చేత ఆయన కనికరం చేత మన నడిపిస్తున్నాడు ఆయనకే మహిమ కలుగును గాక ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ ఒక్క తీర్మానం వేసుకొనే వెళ్తా ఉంటారు కాబట్టి దేవుడు ఆ అంచలగా ఆత్మీయంగా కూడా ఏసు ప్రభు ఖచ్చితంగా ఆయన అగ్ని కంచె వేసి ఆయన దేవదతల కాపుదల పెట్టి ప్రతి ఒక్కరిని కాపాడుతూ ఆయన నామం మహిమార్దమై నడిపిస్తూ ఉన్నాడు వాడేస్తున్న బాణాలకి లొంగరు వాడు పెడుతున్న శ్రమలకి శోధనలకి లొంగరు అండ్ ఈ లోకపు శరీరాశ నేతరాశ జీవపుడంబాన్ని ఎంత మాత్రం కూడా ఆలోచింపారు ఎందుకు ఏసయ నామాన్ని మహిమపరచాలని ఏసయ నామాన్ని గణపరచాలని ఏసుప్రభు కాల్చండు ఆ కల్వర్ సిల్వలో ఆయన పరిశుద్ధమైన రక్తం కొరకు మేము ప్రభుల్లో పాల్గొని నిబంధన జనులమైనం మేమందరం ఐక్యమత్యంగా ఉంటాం ఆయన ప్రేమను చాటిస్తం ఆయన శుభార్తని ప్రకటిస్తాం దానికోసం మా ప్రాణ త్యాగాలకైనా కానీ ఏష్ ప్రభు రాకడ కొరకై మేము ప్రయాస పడుతూ ఆయన రాకడొరకై నిరీక్షణ కలిగి ఈ లోకంలో బీదలను ఆదరిస్తాము అనాథాలను వృద్ధులను వికలాంగులను చేద చేదీరుస్తాము అనే ప్రయాసంతో వెళ్తుంటారు హెలోయా కాబట్టి ప్రతి ఒక్కరికి ఏసయ్య నామం మహిమార్థమై ఆయన కృప మెండుగా ఉంది ఎవర్కి కూడా ఏమీ హాని కలగకుండా ప్రభువే ప్రభువే ఏసయ ఆయన మహిమ దేవుడు ప్రతి ఒక్కరి గృహం చుట్టూ ప్రతి ఒక్కరి ఆరోగ్యాల చుట్టూ వాళ్ళ పిల్లల చుట్టూ వాళ్ళ ఫ్యామిలీస్ చుట్టూ ఏసై అనే ప్రభువే అందరికీ కూడా అలెయ్య అగ్ని కంచ వేసి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా లేమి కలిగినా కూడా నిబంధనలు ఉన్న ఏసు రక్తం ద్వారా మనం మట్టుకు వెనకడుగు వేయట్లేం హలోయ ఆ తీర్మానాన్ని ఏసు ప్రభు చూస్తున్నాడండి మనందరి జీవితాలలో కాబట్టి ఆయన రాక వరకు మనం స్థిరపడి ఉండాలా సో స్థిరపడి ఉన్నాం కాబట్టి ఇన్ని డేస్ నుంచి ప్రభువే ఆయన అసాధ్యం కానీ ఏసు ఏది కూడా లేదు కాబట్టి సాధ్యపరుస్తూ మనందరినీ ఇక్కడి వరకు నడిపిస్తున్నాడు ఏమీ రాదు ఎస్ మా జీవితాలలో ఏమీ లేదు ప్రభా అంటనే ప్రభు మన జీవితాలను కార్యం చేసిండు ఏమీ లేదు ప్రభా మాకు రానే రాదు ప్రభా ఈ వాక్యం చెప్పడానికి రాదు ప్రభా మేము పాములం ప్రభా ఏదిగో ఆన్లైన్ లో మీ పాదాల చెంత చేరి వేసయ్యా ఏదన్నా మాట నేర్పిస్తే నేర్చుకోవడానికి ఏదో హృదయపూర్వకంగా ఏదిగో ఏసు ప్రభా హెలు మీ పాదాల చెంత చేరి నేర్చుకోవడానికి వచ్చినాం ప్రభా ఇంకో అన్నింటినీ పక్కన పెట్టేసినామయ్యా ఇక మోకరించి దేవా మీ సన్నిధిలో ఆన్లైన్ లో ప్రభావం మేము ప్రార్థన చేస్తున్నాం అంటే ఏశ్వబు అయిన వాక్యాన్ని మనతో మాట్లాడతాడండి హై ఎంతమంది యథార్థంగా వాక్యాలను వింటున్నారు ఎయిటీన్ డేస్ నుంచి ఎంతమంది మనస్ఫూర్తిగా ఆ హృదయపూర్వకంగా ఏశ్వబుని ఆరాధిస్తున్నారు పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో పాటలు మీరు వాడుతున్నారు అండ్ ప్రార్థన ఆత్మ ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో నేను చూడకపోవచ్చు గణేష్ ప్రభు చూస్తుండే ఈ సమయంలో హలోయా సో తీర్మానం చేసుకుంటున్నాం ప్రార్థనలో గడపాలని ఖచ్చితంగా ప్రార్థనలో గడపాలి ప్రార్థన అనే పేరు చెప్పి మనం సొంత పనులు చేసుకుంటున్నామా అది ఏశ్ ప్రభు చూస్తున్నారు ఏశ్ ప్రభు ఆయనకి ఆకాశం నిండా కళ్ళు ఉన్నాయంట ఆ కండ్ల నుండి మనం ఎక్కడ తప్పించుకోగలుగుతాము ఈ లోకంలో మనం మోసం చేయగలుగుతామేమో కానీ ఏశ్ ప్రభు కండ్ల నుంచి మనం తప్పించుకోగలుగుతామా ఇంపాసిబుల్ ఏశ్రావు ఖచ్చితంగా అడుగుతాడు వాక్యం చెప్తున్నప్పుడు నువ్వెక్కడున్నావు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఎక్కడున్నావు ఆన్లైన్ ప్రార్థనలో నువ్వు నిజంగా ఉన్నవా హృదయపూర్వకంగా ఉన్నావా లేవా లేకపోతే వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తున్నావా లేదా పద్ధతిగా నువ్వు రాసుకుంటున్నావా లేదా ఏశ్వబు ఖచ్చితంగా మనల్ని అడుగుతాడండి ఎందుకంటే ఆయన నిబంధన జనలేం కాబట్టి ఎంతైతే ఏశ్రావు కృప ఉంటుందో అంతే ఏసుప్రభు యొక్క ప్రేమ అంతే యేసుప్రభు యొక్క మన పద్ధతి అయకపోతే ఆయన కోపం కూడా ఉంటుంది హలెలోయ కాబట్టి కాపాడుతున్నట్లే ఏ ప్రభు అని చెప్పి నిర్లక్ష్యంగా ప్రార్థనలో మనం గడపడానికి వీలు లేదు కాపాడుతున్నట్లే ఏస్ చెప్పేసి మనము ప్రార్థన సమయాన్ని తగ్గించుకోవడానికి వీలు లేదు హలెలోయ కదా ఈ యోహన్ భక్తుడు ప్రకటన గ్రంథంలో మీరు ఆల్మోస్ట్ ఇవన్నీ చాప్టర్స్ చూజ్ చేసేసినారు అంటే బాగా నమ్మిలేసేసినారు but indilo konni gumpulu undeyanu kuda you know very well more than about me but kakapothe ikkada oka maata na gnyapakam chestundo vakyam cheppamanu cheppina appudu anyayam cheyevadunu inkadno anyayame cheyaneemmu endukoo ante vaniki telisi chestunnadu appani anyayam anedi hallelujah kabatti vanni inka anyayam cheyaneem antnadu apavitrudaina vaadu inkadno apavitruda gane undanimm endukoo vaadu apavitruda ani unnadani vaniki teliyada చెల్చే ఇస్తున్నారు ఇంకా తర్వాత ఏమంటున్నాడు నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము పరిశుద్ధుడును ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము నీతిమంతుడు పరిశుద్ధుడు కావాల్సిందే అనేసి అంటున్నాడు హలోయ కాబట్టి ఎంతో ప్రయాసంలో మనం పడితే కానీ నీతిమంతులుగా ఎంచబడము ఎంతో ప్రయాసం మనం పడితే కానీ పరిశుద్ధులాగా ఉండడానికి మనకి వీలు పడదు నేను నా సహాయ శక్తిలో నేను అంతగా ప్రార్థనలో ఉండలేనేమో అంతగా నేను వాక్యాన్ని ధ్యానించట్లేదేమో కానీ మీ నామం అహిమార్థమై నేను జీవింపబడాలా మీ నామం కొరకై నేను ప్రాయసపడాలని నేను ప్రాయసపడుతున్నా కాకపోతే నాలో ఉన్న నిర్లక్ష్యము అండ్ నాలో ఉన్న సోమర్తనని నాకు వస్తుంది కాబట్టి దాన్ని ఎంత ఛేదించుకున్నా కూడా దాని నుంచి నేను విడుదల ఉందలేకపోతున్నాను అని భయం కానీ నా షాయశక్తులు అయితే నేను ప్రయత్నిస్తున్నా ప్రభు నడిపిస్తున్నాడు ఖచ్చితంగా నడిపింపబడుతున్నాము మనము ఒక స్టెప్పు వేస్తేనే అలిలుయ మనం ముందుకు నడిపింపబడగలుగుతాం మనం స్టెప్పు వేయకుండా అక్కడనే ఉండి దేవా నన్ను మీరు నడిపించండి అంటే ఫస్ట్ నీ ప్రాయసం ఎక్కడుంది ఆ నువ్వు నడిపింపబడడానికి ప్రయాసపడుతున్నావా లేదా లేకపోతే మనం నడిపింపబడాలని అనుకుంటున్నాం కానీ ఆయన ఆత్మ సహాయాన్ని మనం కోరుకుంటున్నావా లేదా మన సొంత సహాయాన్ని మనం కోరుకుంటున్నామా అనేది ఇంపార్టెంట్ సో ఈ రాకడా సమయంలో ఈ పన్నెండు మంది ఆ శిష్యులు కూడా ఆ పన్నెండు మంది శిష్యులు కూడా ఏశ్ తిరిగిన ప్రతి ఒక్క శిష్యుడు ఎవరు కూడా ఆ సునాయసంగా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హతసాక్షులే అయినారు ఏశ్ ప్రభుతో పాటు ఉంటూ ఏశ్ ప్రభుతో పాటు సేవ చేస్తూ పరిశుద్ధాత్మ అనుభవం కూడా ఎవరు కూడా సున్యాసంగా చనిపోయినట్టు అంటే అందరు చనిపోయినట్టు చనిపోలే ప్రతి ఒక్కరిని కూడా పన్నెండు మంది శిష్యులని హతసాక్షులుగానే వేసినారు ఉల్టల్లు వేసినారు చర్మాన్ని తీసేసినారు బాడీల మీదకెళ్ళి అండ్ వాళ్ళు పంట రోదన అంతా ఇంత కాదు రాళ్లతోని కొట్టి చంపేసినారు పద్మాసు దీపంలో యోహాన్ కండ్లు వీకేసేసి అక్కడి నుంచి దర్శనరీతిగా రాసిన ఈ ప్రకటన గ్రంథం అలీలోయ అంతకన్నా ఘోరమైన సేవ అయితే మనం ఇప్పుడు ఈ కాలంలో ఉన్న వాళ్ళ అసలు చేయట్లేము మనకు మంచిగా ఏసీ బస్సులు వచ్చేసినాయి ఏసీ కార్లు వచ్చేసినాయి హ్యాపీగా పోయి హ్యాపీగా రావచ్చు ఇచ్చిండు ప్రభు మనకు ఆ కృప ఆయన కృప ఉంటేనే మనకి అవన్నీ ఉన్నాయి కానీ వాటి లగ్జరీ లైఫ్ ని మనం కోరుకుంటలేం కానీ ఇచ్చిన దాన్ని కూడా దేవుడు యూజ్ చేసుకోమని చెప్తుండే కాబట్టి అయిన నామ మహిమార్థమై యూజ్ చేసుకొని మనము సేవలోకి వెళ్ళాలా ముందుకు నడిపింపబడాలా అండ్ ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంది అంటే ఎందుకు వీళ్ళు ఇంకా అన్యాయం చేస్తున్నారు ఎందుకు వీళ్ళు ఇంకా అపవిత్రగానే జీవిస్తున్నారు అంటే చెప్పిన మాటలే వాళ్ళకి చెప్పి చెప్పి విన్న మాటలే విని విని విని వాళ్ళకి బోరు కొట్టేసింది పొద్దున్నేసి ప్రార్థన చేయాలా ఎడతయాక ప్రార్థన ఏం ప్రార్థన చేస్తాంలే అనే జీవితం అయిపోయింది ఆ దీవారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించాలా అంటే ఏం ధ్యానిస్తాంలే చాలా ఏండ్ అయిపోయింది అనే కాడికి వచ్చేసింది మనిషి స్వభావం అరే లోయ దానివల్ల జ్ఞాపకం చేసింది ఏంటి అంటే ఆ యేసు ప్రభుడు అతి త్వరలో ఉంది అనేసి కింద చెప్తుంటాడు ఇదిగో త్వరగా వచ్చిచున్నాను వాని వాణ్ణి క్రియ చెప్పున ప్రతి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ధ ఉన్నది నేనే అల్ఫయ్యూ ఓ మొదటి వాడను కడపటి వాడను ఆదియు అంతము నేనే అన్నాడు యేసుప్రభు హలిలోయ ఏ ఆది ఏ అంతం అల్ఫా ఏ స్ప్రభే ఓ మేఘ ఏ స్ప్రభే కాబట్టి ఆయన కళ్ళ నుంచి మనం ఎక్కడికి తప్పించుకోలేం హలెలోయ ఏ ప్రభు అతి త్వరలో ఉందని ప్రభు మనకు అందరికీ జ్ఞాపకం చేసినాడు దేని కొరకు అంటే ఆయన కొరకు మనము సంపూర్ణంగా సమర్పించుకొని ఆ యొక్క గుంపులో మనము ఉండాలా ఉండి నడిపింపబడాలి అనేదే హలెయ ఏసు మనము ఏ మాత్రం కూడా నశించిపోవడం ఇష్టం లేదు ప్రభు నాకే ఈ బాధలు ఎందుకు నాకే ఈ కష్టాలు ఎందుకు అనేసి కానీ ప్రభు ఆయన కృప ఎప్పుడు కూడా మనకి మెండుగా ఉంచాలని అనుకుంటాడు కానీ మనము చేసిన తప్పిదములు మనం చేసిన తప్పుడు నిర్ణయాలు మన పాపాలను బట్టి దేవుడు మనకి శిక్షేస్తాడు ఖచ్చితంగా ఆయన శిక్ష మనకి కావాలా ఆయన దెబ్బలు మనకు కావాలా ఆయనని మనని విరవాలా ఆయనని మనల్ని మలచాలా అట్లనే మనము మలుస్తేనే మేలిం బంగారం లాగా మనం ఒక ఆ షైనింగ్ షైనింగ్ స్టార్ లాగా మనం రాగలుగుతాం హలెయ లేకపోతే అదే జీవితం అయిపోతుంది ఆ అపవిత్రుడు అపవిత్రుడు ఉండిపోతారో ఇంతేలే మా జీవితం ఇంకేం చేస్తాం మీ జీవితంలో ఇంకే లేదులే అని వేసారిపోయిన జీవితానికి మనిషి పడిపోతాడు హలెహ అలాంటి జీవితం మనది ఉండొద్దు దేవుని ఈ వాక్యం చేత ప్రేమతో మనందరితో మాట్లాడుతున్నాడు మీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు ఎందుకంటే అల్ఫా ఒమేగా ఆయననే అంటున్నాడు అలెలోయ కాబట్టి మొదటివాడను కడపటివాడని నేనే నా ఒక్కోనికే మొదటివాడా నా ఒక్కోనికే కడపటివాడా అల్ఫా ఒమేగా నా ఒక్కొనికేనా మనందరికా సర్వ లోకానికి ప్రభు అలెలోయ సర్వ సృష్టికి ఏసు ప్రభు అల్ఫా ఓ ఆకాశాన్ని భూమిని సృష్టించిన మహిమ గల గొప్ప దేవుడు మనతోడున్నాడు ఏ మాత్రం కూడా మనం భయపడడానికి వీలు లేదు ఏ శ్రో మనకి త్వరగా రాబోతున్నా అని కాబట్టి సిద్ధపడి ఉండాల్సిన బాధ్యత మనందరిది దానిలో ఎంతో కష్టం ఉంటది ఎన్నో త్యాగం చేసుకోవాలా ఎన్నో తెగింపు చేసుకొని మనం ముందుకు ప్రయాసపడి వెళ్ళాలా వెళ్తేనే మనకి జీవ మార్గం అంతం వరకు సహించిన వాడే ధన్యుడు కాబట్టి ఆ ధన్యతలో మనం నిలబడాలా ఏమంటున్నాడు ప్రభు మొదటి వాడను కడపటి వాడను నేనే అంటున్నాడు అల్ఫా ఓ నేనే అంటున్నాడు నేను త్వరగా వచ్చుతున్నాను అంటున్నాడు ఎవన్ క్రియలు చెప్పినా వానికి హలెయ తగిన జీతం నేను ఇస్తా అంటున్నాడు మంచివానికి మంచి జీతం ఇస్తాడంట చెడ్డవారికి చెడ్డ జీతం ఇస్తాడంట హలెయ్య ఏ శ్లోకైతే అందరికీ మంచి జీతమే ఇవ్వాలని కోరుకుంటాడు కాబట్టి ఆయన నామం మహిమార్థమై నిలబడాలనుకుంటున్నా మనము ఆయన కృప్ లో భద్రపరచాలనుకుంట మనము నిరంతరము ఎడతెగక ప్రార్థనలో గడపాలా ఆ విసుక ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవు ఇస్తుంది వచనం నేను చూపిస్తాను మొదటి తెశలో నీకు పత్రిక ఐదో అధ్యాయము పదిహేనో వచనంలో ఆఖరి భాగము చదువుతున్నాను మొదటి తెశలో నీకు పత్రిక ఐదో అధ్యాయము పదిహేనో వచనంలో ఆఖరి భాగము ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రతి విషయం నందును కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి ఇలా నందు మీ విషయంలో దేవుని చిత్తము అంటాడు హలిలోయ కాబట్టి ఎడ తిగక ప్రార్థన చేయాలి చేయాల్సిన బాధ్యత అన్నది ఎడ అంటే నాన్ స్టాప్ గా మనం ప్రార్థన చేయాలి అండ్ ప్రతి విషయం నందును చెల్లించాలి హలియ ప్రతి విషయం మనము కృతజ్ఞతా చెల్లించాలంట ఇలాగ చేయుట ఏసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము కాబట్టి ఈ లోకంలో అందరి విష్ని మనం యాక్సెప్ట్ చేసి ప్రతి ఒక్కరికి మనము ఆయన ఆత్మ మనము ప్రతి ఒక్కరిని ఆ ప్రేమిస్తా ఉంటాం కానీ ఏసు ప్రభు అంటే ఆయన చిత్తము ఏంది అంటే ప్రతి విషయంలో కూడా మనము ఏం చేయాలంట కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలంట ఎడ మనం ప్రార్థన చేయాలంట ఇది ఏసు ప్రభు యొక్క చిత్తం హలెయ్య మన జీవితాలలో ఎప్పుడు కూడా ఏసు ప్రభు యొక్క చిత్తమే నెరవేర్చబడాలా మన చిత్తం మనము ఎప్పుడు కూడా కోరుకోవద్దు హలెయ్య ఎప్పుడు మన ప్రార్థన ఈ ప్రార్థన మనకు ఉండాలా ఏంటంటే మా చిత్తం కాదేశ్రభ మీ చిత్తమే ప్రభ మీ చిత్తం మా జీవితాలలో వెలిగే స్ప్రభ అనే ప్రార్థన మనం చేయాలండి ఎందుకంటే ఈ మన చిత్తం ఎప్పుడు కూడా ఫ్లాప్ అయిపోతుంది మన తలంపులు మన ఆలోచనలు ఏష్ ప్రభు తలంపులు ఏసు ప్రభు ఆలోచనలు మన లాంటివి కాదంట ఎందుకు అంటే మనవి శరీరకమైన మనస్సు తలంపులు శరీరమైన ఆలోచనలు కాబట్టి ప్రభు అంటుండు మీ తలంపులు నా తలంపులు ఉండవు ఉండొద్దు కూడా అవి హలో అవి ఉండవు కూడా ఎందుకు ఆయన తలంపులు వేరే కాబట్టి నీ చిత్తమే జరగాలి యేసు ప్రభా మా చిత్తం కాదు ప్రభా మా చిత్తం కానే కాదు ప్రభా అని ప్రార్థన మనకి ఎంతో అవసరం ఆయన చిత్తమే మన జీవితాలలో వెలుగు ఆయన చిత్తమే మన జీవితాలలో ఒక మార్గం ఆయన చిత్తమే మనం నడిపిస్తుంది మన చిత్తం ఎప్పుడు కూడా మన నీ చీకటి శక్తులతోనే అంధకారంలోకి గాఢంధకారంలోకి మనం మన చిత్తం కాబట్టి అది మన కొద్దు ఏసు ప్రభా నా జీవితం నీ చేతులకే నేను అప్పగించిన ప్రభా నువ్వు లెఫ్ట్ వెళ్ళమంటే నేను లెఫ్ట్ వెళ్తాయి ప్రభా నువ్వు రైట్ వెళ్ళమంటే నేను రైట్ వెళ్ళిపోతాయి స్ ప్రభా నీ చిత్తమే నా జీవితంలో జరగాల ప్రభా నీ చిత్తమే జరుగునుగాక అనే ప్రార్థన మనకి ఎంతో అవసరం హలెలోయ కాబట్టి ఆయన చిత్తమే మన జీవితంలో జరిగితే మన జీవితంలో వెలుగు ఆయన చిత్తమే మన జీవితంలో జరిగితే ఆయన ఆత్మీయ ఫలాలు మనకి ఆయన చిత్తమే మన జీవితంలో జరిగితే ఆయన ఆత్మీయ వరాలు మనకి హలెలోయ ఈ లోకంలో సంపాదించుకోవాల్సిన ఆశీర్వాదం ఏంటి అంటే ప్రార్థనతో కలిగి ఉండేది ఆశీర్వాదం ప్రార్థనలో ప్రార్థన అనేది అదొక ఆశీర్వాదం మనకు ఆశీర్వాదం ప్రార్థనలో మనం ఉంటున్నామా అది మనకు ఆశీర్వాదం వాక్యాన్ని దీవారాత్రులు ధ్యానిస్తున్నామా అది మనకు ఆశీర్వాదం అది శాశ్వతమైన ఆశీర్వాదం ఏశ్ ప్రభు ప్రేమ శాశ్వతమైన ఆశీర్వాదం ఏష్ ప్రభు దయ శాశ్వతమైన ఆశీర్వాదం ఏసు ప్రభు యొక్క దయాలత్వము సాత్వికము మంచితనము ఆశ నిగ్రహము ఇవన్నీ కూడా ఇవి అసల్ సిలైన ఆశీర్వాదాలు ఈ లోకంలో మనం సంపాదించుకోవాల్సినవి ఇవి శాశ్వతమైన ఆశీర్వాదాలు హలెలోయ కాబట్టి అయిన చిత్త ప్రకారంగా మనం ఉంటేనే ఈ ఆశీర్వాదాలు మనకి ఉంటాయండి కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మన జీవితాలలో మీ చిత్తమే జరగాల ప్రభా మీ చిత్తమే మమ్మల్ని నడిపించండి ప్రభా అనే ప్రార్థన మనకి అవసరం అండ్ ఇంకో ప్రార్థన ఏంటి అంటే నీ చిత్త మా జీవితాలలో మనుషులు ఉండాలా ప్రభ నీ చిత్తం లేని మా జీవితాలలోకి తీసే ప్రభావ మీ చిత్త లేని మనుషులు మా జీవితాలలోకి వస్తే అది అంధకారంలోకి నడిపిస్తుంది ప్రభా కాబట్టి మాకు నీ చిత్తం లేని మాకు తీసేయండి ప్రభ మాలో నుంచి చెత్తని తీసేయండి ప్రభా ఎందుకంటే ఆయన చిత్తం మనుషులందరూ కూడా మనకి చెత్తతో సమానం ఈ లోకంలో ఆ పాపంలోకి అలే లోయ పాపిని ప్రేమించమన్న యేప్రభు కానీ పాపాన్ని ప్రేమించమని చెప్పలే మనకి కాబట్టి అలాంటి సావాసమే గాని అలాంటి దేవుని చిత్తం లేని మనుషులే కానీ మన జీవితాలలో ఉండకుండా ప్రభుకు మనం ప్రార్థన చేయాలా ఆయన చిత్తం ఉన్న మన జీవితాల్లోకి వచ్చిరనుకో నేను మార్గం సత్యం జీవం అన్న యేసు ప్రభు మార్గాలని మనకు చూపిస్తారు ఎందుకు ఏశ్ ప్రభు చిత్తమేందో మనకు తెలుసు కాబట్టి ఆయన చిత్తాన్ని మనం నడిపించడానికి అలాంటి మనుషులని మనకి లోకంలో దేవుడు హలెయ ఇవ్వాలి అని మనం ప్రార్థన చేయాలా కాబట్టి ఏసు ప్రభు చిత్తం లేని మన జీవితాలలో వద్దు ఏశ ప్రభు చిత్తమైన మనుషులే మనకి కావాలా ఎందుకు అంటే ఆయన చిత్తం కొన్న మనని ఆయన మన పక్కన పెట్టి అనుకోండి అది ఆత్మీయ ప్రపంచమే ఉంటుంది అది మంచిది హలెయ మంచిదే ఏసు ప్రభు మనకి ఇస్తాడు చెడుతాన్ని మనం తీసివే మనిషి ఏమవుతుందంటే స్వార్థం చేత ఆ ఎటు తోచని పరిస్థితిలో సొంత తలంపులు సొంత ఆలోచనల నిర్ణయాలతో మనిషి ఏం చేస్తాడంటే ఏశ్ ప్రభులు చెప్తున్నా ఆయన చిత్తానికి కాదని మనిషి స్వార్థానికి ఈ లోకప్ మనుషులని ఆ పెట్టుకుంటాడు కాబట్టి అది అంధకారం అది మంచిది కాదు అది గాఢ అంధకారం హెలోయా కాబట్టి అక్కడికి పోకుండా ఉండాలి అంటే ఏశ్ ప్రభు మనకు కావాలా ఏసు ప్రభు చిత్తమైన మనుషులు మనకు కావాలా ఏసు ప్రభు యొక్క ఆ చిత్తమే మన జీవితంలో నెరవేర్చబడాలా అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆసు క్రీస్తు ప్రభు యొక్క తలుపులు ఆయన చిత్త మన జీవితాలలో తెరవబడాలా హలెలోయ ఆయన చిత్తం తలుపులు మనకు ఆయన చిత్తం తలుపులు మన జీవితాలలో ఉండని వద్దు ఏసు అది సాధ్యం హలోయ్యా కాబట్టి ఆ తలుపులు ఏవైతే మన జీవితాలలో తెరవబడతాయో ఆ తలుపులు ఏసుక్రీస్తు ప్రభు యొక్క చిత్తమే ఉండాలా ఎందుకంటే ఆ తలుపులు ఏసు ప్రభు చిత్తం లేని ఉన్నాయనుకో ఆ తలుపులు ఎన్నుకబడి మనం ప్రార్థన చేస్తా ఉంటాం దేవా నాకు తలుపు తెరువు ప్రభా దేవా నాకు కష్టం ఉంది ప్రభా నాకు ఇది కావాల ప్రభా అని చిన్నపిల్లలు కొట్టినట్టు తలుపులను కొడుతూ ఉంటాం తంతూ ఉంటాం దేవా నాకు ఈ ఏసు ను లేవేసి ప్రభ నువ్వు వదేస్ ప్రభ నువ్వు ఇదే స్ప్రభ అని మనము ఆ ఫీల్ ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ అది లోయ కానీ ఆ డోర్ ఓపెన్ చేస్తే మనకి తెలియదు దాని ఎంత దాని వెనుక ఎంత అంధకారం ఉంది అని మనకు తెలియదు దాని వెనుక సర్పాలు తేలి ఉంటాయని మనకు తెలియదు దాని వెనుక ఎంత అంధకారం ఉంటుందని మనకు తెలియదు ఆ తలుపును మనం కొడతా ఉంటాం దానికోసం ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటాం దానికోసం మనం ఇంకా ప్రార్థనలు చేస్తూ ఉంటాం కానీ ఏ శ్రభ నిశ్చిత్తమైతే ఈ తలుపు తెరుగు ప్రభ అని మనం మర్చిపోతాం ఎందుకు అంటే మనిషికి ఏదైతే కొద్దు ఉంటుందో లైఫ్ లో అదే కావాలి కానీ దేవుని చింత ప్రకారంగా మనం పొందుకోకపోతే అది దేవుని నుంచి మనం దూరం చేసేస్తుంది అది మనకు తెలియదు ఆ టైంలో అలెలోయ్యా అంతగా తెలిసి ఉంటే అందరము ఏసు ప్రభు లాగానే అయిపోతాం కాబట్టి మనకు తెలియదు ఏసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ మనని ఆ డోర్ నుంచి పక్కకి త్రోసిస్తా ఉంటది అలెలోయ అందుకే ఆయన గ్రహింపు మనకు అవసరం ఆయన ఆత్మీయ నడిపింపు మనకు మన జీవితాలలో ఏసు ప్రభు యొక్క చిత్త ప్రకారంగానే తలుపులు తెరవబడాలా ఏసుప్రభు యొక్క చిత్త మన జీవితాలలో తలుపులు మూయబడాలా నీ చిత్తం లేని తలుపులను మా జీవితాలలో మూసేయండి ప్రభు అనే ప్రార్థన మనకి ఎంతో అవసరం నీ చిత్తం ఉంటనే ఈ తలుపు తెరవాలి స్ప్రభ నీ చిత్తం ప్రకారమే ప్రభా తలుపులు మా జీవితాలలో తెరవబడాలా ప్రభా అనే ప్రార్థన మనకి ఎంతో అవసరం దానికోసం మనం ఉపవాస ప్రార్థనలు చేయవచ్చు దానికోసం మనం దీవారాత్రుల ప్రార్థనలు చేయొచ్చు ఏసు ప్రభు చిత్తం ప్రకారమే హె ప్రార్థన చేయాల్సిన బాధ్యత అనేది ఆ అల్ఫేగా ఏసు ప్రభే అంటుండు పాపిని పాపి లాక్కనే ఉండనియండి నీతిమంతు నీతి మంతు లక్కనే ఉండనియండి పరిశుద్ధిని పరిశుద్ధులాగానే ఉండనియండి ఇంకో నేను వస్తున్నా తొందరగా ఇక అయిపోయింది ముచ్చట అంతా కూడా చెప్పేది పాటించే ముచ్చట స్టార్ట్ అయిపోయింది ఎవరు పాటిస్తున్నాం ఎవరు పాటించట్లేదని ప్రభు ఆయన ఆకాశం నిండా కళ్ళున్నాయి ఆయన దగ్గర నుంచి ఎవరం తప్పించుకోలేం ఇంపాసిబుల్ ఈ లోకంలో మనం ఒక మనిషిని మనం చూడకుండా మనం ఏదైనా చేస్తామేమో కానీ ఆ నాలుగు గోడల మధ్యలో ఏదో జరిగిందిలే అనే ఉంటామేమో కానీ ఏస్రోకాండ్లు చూడకుండా ఉంటే ఖచ్చితంగా చూస్తాయి ఆ మోకరించి ప్రార్థన చేసినమా లేదా దీవారాత్రులు ప్రార్థన చేస్తున్నామా లేదా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నామా లేదా ఎడతయక ప్రార్థన చేస్తున్నామా లేదా అనేది ఖచ్చితంగా ఏస్రో నుంచి మనం తప్పించుకోలేం ఆకాశం నిండా ఏస్రోవకాండలు అంటే ఎక్కడికి మనం తప్పించుకోగలం ఇంపాసిబుల్ కాబట్టి అయినా పాదాల చెంత చేరి మనం ప్రార్థన చేస్తుండగా ఆయన చిత్త ప్రకారంగా మనం నిలబడి ముందుకు పోతుండగా ఎప్పుడన్నా హిస్ప్రో మనం తోసేస్తాడా ఆ తలుపులకి మనకు సమాధానం రావట్లేదు అంటే ఆయన సమయం ఇంకా రాలేదని అర్థం ఆ ముయ్యబడిన తలుపులకి ఇంకా మనకి ఏమి ఆ కూడా సమాధానం రావట్లేదు లేకపోతే దాంట్లో ఏం జీవం లేదు అంటే అది ఏస్ప్రౌకి చిత్తం కాలేదుందేమో నీ చిత్తం తెలియబరచండి ప్రభా అనే ప్రార్థన మనకు అది దాన్ని దాటి దేవుడు మనకి ఆయన సమయాన్ని తగ్గట్టు ఇచ్చిననుకో ఆ మేలు వేరే ఆ ఆశీర్వాదం వేరే ఆత్మీయ ప్రపంచం వేరే వాటి కోసం ప్రయాసపడాలని ప్రభు మనకి ఆ తలుపులు తెరవాడు కానీ మనం ఆ తలుపుల దగ్గరనే జీవితాలని ఇయర్స్ గడిపేసేస్తున్నాం ఏ శ్రభు చిత్తం తెలియక హలెలుయ ఇవాళ జ్ఞాపకం చేస్తున్నాం మన అందరికీ కూడా ఆ ప్రభుతోడైండు గాక అండ్ థ్యాంక్ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ And I am very thankful to all the brothers and sisters, uh, KBPM, and uh, especially uh, Glory sister and Nathaniel brother. Uh, very thankful. And we are going to start doing this. And we are all the best. And we are all the best. We are all the best. We are all the best. అండ్ ఎంటైర్ ఏసు ప్రభుకి జీవితాలను సమర్పించుకొని ప్రాణాలను సహితము త్యాగం చేసుకొని ముందుకెళ్తున్న ప్రతి ఒక్క సేవకునికి తోడై ఉన్నను గాక అండ్ ఒక చిన్న ప్రార్థన చేశాను ఒకసారి కళ్ళు మూసుకుందామండి దయచేసి అందరం కూడా స్తోత్రం ప్రభా పరశుధరా వేసేయ మీకు వందనాలు ప్రభా మీ నామ మహిమార్దమే వేసేయా మహిమోన్నత దేవ మీరు మాతో మాట్లాడినారు ప్రభా మీ పాదాల చెంద చేరి దేవ మేము మీ వాక్యాన్ని ధ్యానించినాం ప్రభ మీరే మాట్లాడినారయ్యా మీరే ప్రభ హలిలుయ్యా మా హృదయాలని ప్రభ మాట్లాడింపజేసి దేవ మాలో మీ యొక్క ఆత్మీయతని నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాల ప్రభా మీ తోడు మాకు కావాలా ప్రభ మీ నీడ మాకు కావాలా ప్రభ మీ శక్తి మీ బలం మాకు కావాలేసి ప్రభ ఉదేవా మీకే లెక్కలేని వందనాలేష్ ప్రభా మేము ఎడ తిగక ప్రార్థనలో గడపాలేసి ప్రభా ఉదేవా దీవరాత్రుల్లో మీ వాక్యాన్ని ధ్యానించాలా ప్రభ మీ చిత్తమే మా జీవితాలలో జరగాల ప్రభా అలలోయ మీరు అక్కడ త్వరలో ఉంటున్నారంటున్నారు ప్రభా అల్ఫా మేఘ మీరు అంటున్నారు ఇసయ ఓ దేవ మీరు అగ్ని జ్వాలలు వంటి కనులు గలవాడు ప్రభా మీరు ఎంతో రోషంగా ప్రభా మీ కృప మా మీద ఉన్నందుకు అయ్యా వందన లేసు వందనలేస్ ప్రభా పాపమైన జీవితం మాలో ఉండడానికి వీలేదు ప్రభా మా ప్రతి పాపాన్ని మీకు మీ యొక్క పరిశుద్ధమైన రక్తం చేత కడిగి పరిశుద్ధ పరిచిదేవా సాత్వికంతో యదార్దంగా మీ సన్నిధిలో ప్రభ ఎడతయ ప్రార్థనలు చేస్తూ దేవా దివరాత్రులు మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభ దేవ మీ యొక్క ఆత్మ నడిపింపు చేత నడిపించి దేవ శరీరంలో ఏ బలహీనత ఉండకుండా మీ యొక్క శక్తిని బలం చేత నడిపించండి ప్రభ అలెలుయ్యా ఏసయ్యా మీరే తోడుగా ఉండండి మీరే నీడగ ఉండండి ప్రభా యుద్ధ రంగంలో మేము గెలవాలేసి ప్రభ యుద్ధం చేయాలో మీ సర్వంగ కవచాలు ధరించుకొని ప్రభ మీరు మాకు నేర్పించండి అయ్యా మీరు ఉంటేనే మేము నేర్చుకోగలుగుతాం ప్రభా లేకపోతే మా వల్ల కాదయ్యా ఈ శోధనలని ఈ శ్రమలని ప్రభా ఈ కష్టాలని ఈ నష్టాలని ప్రభా మేము భరించలేమయ్యా మాతో కాదు ప్రభా మాతో కాదయ్యా మీరు ఉన్నప్పటికే వేసయ్యా మీ నాం మీద వరకు మేము వచ్చామయ్యా ఇక మీరు ఉంటారయ్యా ఇక ముందు మీరు ఆ విశ్వాసం మీరు నడిపించండి ఆ విశ్వాసంలో మేము స్థిరంగా ఉండాలా ప్రభ ముందుకు నడిపింపబడాలా ప్రభా మీరే సహాయం దయచేయండి మీ శక్తి మీ చే మీ బలము మాకు మెండుగా తెచ్చండి మీ బలమైన హస్తాన్ని ప్రభ మాకు తోడుగా పంపించండి అయ్యా హలిల్లు అయ్యా పరిశుద్ధరా ఈ లోకంలో శ్రమలు శోధనలు తథ్యం ప్రభ కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు తథ్యమయ్యా కానీ అన్నిటి నుంచి ప్రభ విజయాన్నిచ్చి ముందుకు నడిపించే మహిమ గొప్ప తండ్రి పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలయ్యా మీరున్నారయ్యా మీకు వందనాలు ప్రభ మీరు తోడుగా ఉండి నిడగా ఉండమని ఏసుకృష్ణం ప్రాజనం తండ్రి ఆ థ్యాంక్ యూ బ్రదర్ రైజ్ లాడ్ దేవిని అశుద్ధ నామానికి వందనాను మరి వాక్యం చెప్పిన మరి శ్రావణ్ బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ నేను నీ కుటుంబాన్ని దేవుడు దీవించిన దాకా మరి ప్రేర్ రిక్వెస్ట్లు ఉంటే మరి ముగ్గురు ప్రార్థిద్దాము మొదటగా మరి దీప సిస్టర్ వాళ్ళ మమ్మీ గురించి రేణుకా సిస్టర్ గురించి యాదగిరి బ్రదర్ గురించి మరి రవి బ్రదర్ చేస్తారు శాంతమ్మ సిస్టర్ చేస్తారు మనోజ్ బ్రదర్ కూడా చేస్తారు ప్రార్థన ఓకే బ్రదర్ ప్రార్థి ప్రార్థిస్తాం బ్రదర్ పరిశుద్ధులకు తండ్రి కృపమైన జీవం గల దేవ మహోన్నతులకు తండ్రి ఏసయ్య నీకెంతో వందనైనా ఈ గడిచిన కాలం అంతా సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలకలో నిలబెట్టుకున్నారు ప్రభావ దివారాతులు మమ్మల్ని కాచి కాపాడు తండ్రి నీకు ఎంతో ఈ దినవంత ప్రభ మీకు సేవ పచ్చల మమ్మలు వాడుకున్న విధానం బట్టి నీకు ఎంతో వందనాలనైనాస్త ఘనత మహిమ ప్రభావంలు నీకే చెల్లించుకుంటున్నాం నైనా ఇక సాయంకాల మీ ప్రియులందరితో కలిసి ప్రవ్వ నేను స్థుతించేలాగన ఘనపరిచేలాగన మీకు స్వరమే వినలాగా ఇచ్చిన బట్టి నీకు ఎంతో వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం సమస్త ఘనత మహిమా ప్రభావం తండ్రి నీకే చెల్లించుకుంటున్నాం అయినా ప్రార్థనాంశాలైనా మీకు సన్నిధిగా మేము తీసుకొస్తుందిగా ప్రభావ మీ కృపలో బిడలు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తాం నా దేవ నా ప్రవ్వ నా తండ్రి దీప మదర్ గురించి మేము ప్రార్థిష్టం నా దేవ ఇంద్రశిస్త మీరు జ్ఞాపకం చేసుకొని అయినా నా తండ్రి ఒక బిడని ప్రవ్వ నా తండ్రి తల్లి నుంచి అరికాలులకు ప్రవ ప్రతి అవయానికి ప్రవ సమృద్ధికరమైన జీవాన్ని మేము ప్రకటిస్తున్నాం ఏసు పరిశుద్ధ నామంన ప్రతి చీకటి అంధకార దురాత్మ శక్తును గద్దిస్తున్నాం టిపార్ట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ సంపూర్ణ విడుదల స్వస్థత మీరు అనుగ్రహించండి నా తండ్రి అక్కడ లివర్లను సంపూర్ణ హీలింగ్ దయచేయండి డార్క్ నెట్ స్పిడ్స్ నా తండ్రి యేసుక్రీస్తనామలో ఆక అధికారం మీరు మాకు అనుగరించినారు ప్రభా ఆ అధికారం బట్టి మేము ప్రార్థిస్తుండేగా ప్రభావ అంపూర్ణి పూర్ణ స్వస్థత మీరు అనుగరించండి ప్రభావ నూతనంగా ప్రభావ మీరు బలపరిచి లేవనెత్తే మీ కొరకు సాక్షిగా నిలబెట్టుకోండి అయినా శరీరం అనారోగించి విడిపించమని ప్రార్థినాం గొప్ప దైవానికి ఎంతో వంద పరిశుధాత్మకార్యం మీరు అక్కడ జరిగించిన అయినా అరీతిగా ప్రభా రేణు కాసీస్ సరి గురించి మేము ప్రాదిష్టమైనా మీ కృపల మీరు జ్ఞాపకం చేసుకున్నైనా గొప్ప దేవానికి ఎంతో వందనైనా మీరు పొందిన గాయాల చేత స్వాస్థత ఉంది ప్రభావ నా దేవా నా ప్రభావానికి ఎంతో వందనలు ప్రభావ జీవిత కాలం మరణ భయముల నుంచి దాస్యముల నుంచి ప్రవ అన్నిటి నుంచి ప్రభావ తండ్రి మీరు మా కొరకు ఆ సెలవు మీద వాటి అన్నింటిని భరించి మాకు విజయం ఇచ్చినారు ఓ ప్రభా అక విజయమే అధికారం నైనా అధికారం బట్టి ఏసు క్రీస్తు నవలో అప్పటికి సంపూమైన స్వస్థత కలుగుని కాక ఓ ప్రభావ తల్లించే అరికాల వరకు ప్రభావ పత్తి ఆర్గన్స్ సమాధానం ప్రకటిస్తున్నాం ఏసు పరిశుద్ధ నామున సమృద్ధికరమైన జీవం ఇవ్వడానికి లోకానికి మీరు వచ్చినారు ప్రభా తండ్రి ఒక గొప్ప దైవానికి ఎంతో వందన అక్కడ జీవానికి ప్రభావ మేము రిలీజ్ చేస్తున్నాం ఏసు పరిశుద్ధ నములు పత్తి అవయానికి దయచేను ప్రభావ ఉత్తేజపర్చాని ప్రభా సంపూర్ణంగా నార్మల్ దచ్చేయండి అక్క భుజం నొప్పుడు గద్దిస్తున్నాం జీసస్ క్రైస్ట్ పిచ్చి పెట్టి వెళ్ళిపోసు క్రీస్తాం మంచి ఆరోగ్యం తెచ్చేసి నూతనంగా అభిషేకించి మీ సేవలో బలంగా వాడుకోండి నా తండ్రి మీ కృపడి కృప అనుగురించి మనం ప్రార్థిస్తున్నాం ఆ రీతిగా ప్రభావ యాదగిరి బెదగిరించి మేము ప్రార్థిష్టం లేబడే ప్రభా బయకరమైన స్థితిలో ఉంటున్నాయిగా ప్రభావ ఇప్పుడే మీరు స్వస్థపరచని ప్రభావ ప్రతి అవయానికి ప్రభావ జీవంతో ఇచ్చి మనం మీ కృపలో జ్ఞాపం చేసుకుని నా దేవా బిడగనైనా తిరిగి మీరు లేవనెత్తి మీ మహిమతం నిలబెట్టుకోండి సంపూమైన స్వస్థత ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్త పరిశుద్ధ నామమున నా దేవ నా ప్రభ నా నామంలో మీరు ఏం నేను చేస్తున్నాను ఏసు క్రీస్త నామబట్టి మేము అడుగుతున్నాం ప్రభావ ఆ బిడగల సమృద్ధికరమైన జీవం స్వస్థాన్ని ముఖ్యమైన రక్షణ మార్గం దయచేయండి ప్రభావ ఓ దేవ ఆ కుటుంబం రక్షణ దయచేయండి వారి మీరు కార్యాలు జరిగించండి ప్రభ నా దేవ నా ప్రభావ నా దేవానికి ఎంతో వందలు నీ నాంబట్టి మేము ప్రార్థిష్టం మీ జీవం ఆవిష పోషింపజేసి మీ కొరకు సాక్షిగా బిడ్డ నిలబెట్టుకుందని ప్రార్థిష్టం సమస్త ఘనత మహిమ నీకే చెల్లించుకున్న ఇక మూడు ప్రార్థంశంలో మీరు గొప్ప కార్యం జరిగించండి ఆ రీతిగా ప్రవ్వ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారనైనా నీకెంతో వంద మీకు కృతజ్ఞతగా మీ జీవించాలా ప్రవ్వ నా తండ్రి మీ చేసిన త్యాగం సెలవు మీద ప్రవ్వా నా దేవ నా తండ్రి మీకు ఏకైక కుమారుని మీరు మా కొరకు పంపించిన లోకంలోనైనా నా దేవ నా మా పాపం నిమిత్తమై ఆ సెల్ మీద ప్రభావం మీరు భరించి మాకు విడుదల కల్పించినైనా గొప్ప దేవానికి ఎంతో వందాలు ప్రభావ పాపం నుంచి శాపం నుంచి రోగం నుంచి సమస్తమైన దుర్నీతి నుంచి మమ్మల్ని విడిపించినాయన నీకు ఎంతో వందనాలు మీ ఇచ్చిన రక్షణ కొరక నీకు ఎంతో వందాలు కృతజ్ఞత చెల్లించుకున్నాం ప్రవ్వ ఇంకా రక్షణ పొందిన వాళ్ళు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు ప్రవ్వ వాళ్ళందరికీ ప్రభావ మీ సువార్త మేము ప్రకటించాలా ప్రభావ అనేకులు హితవస్థలు మేము ప్రకటించాలా విడుదల విమోచన మేము గొప్ప దేవ అన్ని సంస్థ అన్ని జలుకు మీరు సువార్త ప్రకటించాలా అలాంటి సేవ పరిచయలు మమ్మల్ని నడిపించమని ప్రార్థిష్టం ఆ రీతిగా ప్రవ్వ నా తండ్రి ఈ చివరి దినాలు మేము ఉంటుండగా ప్రవ్వ మీరు ఆకటి దినాలు మీరు మేము ఉంటున్నాం ప్రవ్వ కాబట్టి ఎవరి క్రియల ప్రకారం వాళ్ళకు ఫతిఫలం ఇస్తున్నారు కాబట్టి నైనా గొప్ప నాలుగు గుంపుల గురించి మాకు జ్ఞాపకం చేస్తున్నారు మరోసారి ప్రవ్వ కాబట్టి నైనా పరిశుద్ధుల గుంపులు ఉండాలా నా తండ్రి ప్రతి మా రక్ష మేము సంపూర్ణంగా మేము కొనసాగించుకోవాలా ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తుండగా మీ కృపలోనైనా మేమందరం బహు జాగ్రత్తగా పరిశుద్ధంగా యథార్థంగా మేము జీవించాలా ప్రభ మా హృదయాలు మా జీవితాన్ని సంపూర్ణంగా మీ పోలిగా మార్చండి మాలో ఇంకేమైనా డాగు మచ్చ మడుతుండే తొలగించండి మీకు పరిశుద్ధతో నడిపించినైనా మీందు వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ మేము అందరం తండ్రి మీకు నీతి సత్యాన్ని ప్రకటించే బిడలుగా మమ్మల్ని అందరినీ తయారు చేసి నడిపించమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నా మమ్మన ప్రార్థాం తండ్రి కూడా ఈ బంగారు పాదాలకు వందనాలు స్తో తెలు స్తోత్రాలు నాయనా ప్రేమ గల తండ్రి ప్రభా ఈ సాయంకాల సమయంలో ప్రభా తండ్రి మీరు మాతో ఉన్నందుక నీ కోట్ల అది వందనాలు చెల్లిస్తున్నావు ప్రభా వాక్యం ద్వారా మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా పరిశుద్ధుడా నీకే స్థుతి స్తోత్రం నాయన ఏసు ప్రభా నీకే వందనాలు ప్రభా యాదగిరి గురించి ప్రార్థిస్తున్నాం నాయనా యాక్సిడెంట్ అయినాయనా ఎంతో ప్రభా ఇబ్బందుల్లో ఉన్నాడు ప్రభా అనారోగ్యంతో ఉన్నాడు ప్రభా మీరు ముట్టండి తాకండి ప్రభా అరికాలు మొదలుకొని ప్రభా నడినత్తు వరకు ప్రభాను ముట్టి స్వస్థపరచండి మీ రక్త ప్రవేశ దయచ్చేయండి ప్రభా గాయపట అవయవాన్ని ప్రభా మీరు తాకండి ప్రభా నీ గాలి స్వస్థత ఉంది ప్రభా అయా నీ సహాయం కోరి ఉన్నారు ప్రభా పరిషితుడా దేవ అయా స్వస్థత నీ వల్లే కలుగుతుంది ప్రభా ప్రభా మీరు సహాయం చేయండి బ్రదర్ ను లేవనెత్తండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభా మీ సాక్షి బిడగా నిలబెట్టండి ప్రభా అర్భుత కార్యాలు జరిగించండి ప్రభా రక్షణ లేకుంటే మీరు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్న ప్రభా కుటుంబం రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్న ప్రభా మారు మనసు దయచేయండి సత్యం తెలుసుకోవాలా ప్రభా రక్షణ పొందాలా ప్రభా మీరు సహాయం చేయండి ప్రభా ఇ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా సిస్టర్ ని ముట్టండి తాకండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా ప్రభస్టాన్ని మీరు లేవనెత్తండి ప్రభా ప్రతి నరాన్ని ప్రభా మీరు తాకండి ప్రతి అవయవాన్ని కూడా మీరు తాకండి ప్రభా ప్రతి అవయవంలో కూడా ప్రభా జీవం పోషే దేవుడవ ప్రభా ఎన్ని నిమికల్లో ప్రభా జీవం పోషిన దేవుడవ ప్రభా యేసు ప్రభా మాట సెలవిస్తే ప్రభా యసు ప్రభా సిస్టర్ స్వస్థత కలుగుతుంది ప్రభా మీ వాకును పంపి బాగు చేయండి ప్రభా దేవా మీ హస్తం తోడుగా పెట్టండి వాడుతున్న మందుల్లో మీ రక్త ప్రోక్షను పరిశుద్ధుడానికి వందనాలు ప్రభా ప్రభానికి స్థుతులు స్తోత్రాలను అయినా ప్రార్థించుకునే శక్తి నీ సిస్టర్ కు దయచేయండి ప్రభా నీ ప్రార్థనాత్మత్తో నింపండి వేసి నీ శక్తి నీ బలము దయచేయండి ప్రభా విశయానికి వందనాలు ప్రభా నీ మాట ద్వారా సర్వం ను సృష్టించిన దేవుడ ప్రభా నీ మాటలో శక్తి ఉంది ప్రభా నీలో జీవం ఉంది ప్రభా ఎసు ప్రభాస్టర్ కు మీ జీవాన్ని పోయి ప్రార్థిస్తున్నా ప్రభా లేవనెత్తి నీ సాక్షి నిలబెట్టండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభా ఎస్ అీకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా రేణు కష్ట విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా స్టర్ను ముట్టండి తాకండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా మీ రక్త ప్రోక్షణ దయచేయండి ప్రభా శక్తిని బలాన్ని దయచేయండి ప్రభా యేసుప్రభా నీలో సన్నిధిలో ఎక్కువ సమయం గడుపుటకు నీ కృపద ఇచ్చేయండి ప్రభా సైతాంతునాత్మలన్నీ గద్దించండి తొలగించండి ప్రభా అమాసపుణ మంత్రాలన్నీ కాల్చివేయండి ప్రభా యసు సంపూర్ణ ఆరోగ్యం దాయిచ్చేయం లేవనెత్తండి ప్రభా ఇంకా మంచి ఆరోగ్యం దాయిచ్చని మీ సేవల బలంగా వాడుకోమని యశుప్రభా ఇంకా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నువ్వు ముట్టి తాకి స్వస్థపరిచిన ఆయన మీరు ఆకడకు ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచమని ఏసై పరిశుద్ధము ప్రార్థిస్తున్నాను తండ్రి మనోజ్ ప్రార్థించి ఆశీర్వాదం ఇవ్వండి వినిపిస్తుంది వినిపిస్తుంది బ్రదర్ యాదగిరి ఇంకా ఎవరు బ్రదర్ దీపా సిస్టర్ వాళ్ళ మమ్మీకా సిస్టర్ యాదగిరి బ్రహ్మటం తాకండి ఆ కలసలు ప్రభ మా పాపం షాపం రోగాలు బంధించిన ప్రసిద్ధ గాయాల ధర ప్రభ జీవం గల గాయాల ధర జీవం పోషించి చేయండి ఆయనకు వచ్చి మనగణం నీ జీవం ధర జీవిస్త లైవ్ జీవించండి ప్రభ లేచి గంతులు ఇవ్వాలా నడవాలా వచ్చి ఇక్కడ శాక్తులు చెప్పాలా గుంపులో మీరే కారణం చేయండి ప్రతి చీకన్ మంత్రాల నుంచి సంపన్న వేసిన విడుదల ప్రకటించిన లేసి కృష్ణాముల దేవానికి శ్రోతం ప్రతి సైతానికి ఇలా నా దివా ఇంద్రశిత్రం తాకండి అన్ని అవ జీవం పోషించాను నేసప్రభ నా దివ జీవం కలుగు అంటే కలిగింది యేశప్రభ నా దివ స్వసపర్చండి జీవాన్ని పోషించని నా దివానికి సొతం ప్రతి రికవరీ తెచ్చా నేసప్రభ అన్ని అవ ఏముందో మన అన్ని స్వస్స పప్పించి సిస్టర్ మంచి ఆకలి తెచ్చి నా దివాసిన నడవాలా గంతులు ఇవ్వాలా సైతాన్ని కాల్చని రేణుకా మంటని తాకండి ప్రశుదాత్మ బలం తొనిపి రెండు చేయి ముట్టి తాకి స్వసపరిచి భుజాల జీవంపు చేయండి ప్రస్తుతాత్మని బలం తొనిపి వాక్యంలో ఉంటే సరస్వతం నడిపించి బన్ కట్ట విడదలచని నా దివానికి శుతం చేసాం నా ప్రభానికి శుతం మా కే ఎంతో మంది ఉన్న యేసుప్రభ ఇంకా వాళ్ళ ప్రేరేకే శేసుప్రభ పతి ప్రేరకిచ్చిన యశప్రభ వాళ్ళు ఉంటే శ్సపరిచి నా దివా మీరే రాక సిద్ధం పరచుకోమని పతి కుటుంబం తోడుండు మన ఈశ్వరా అమీన్ మన ప్రభుని యేసు ప్రభు కృప ఎల్లపు సదాకాలం కే మన తని పతి పరశులకు మనకందరికీ దేవుని కృప సదాకాలం తోడుండు కాక అమీన్ అమీన్ బ్రదర్ ప్రైజ్ నాట్ బ్రదర్ అందరికి వంద ప్రార్థించిన మీకు అందరికి వందన్నారు అందరికి ప్రైజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్